కళ్ళు మూసుకుందాం అందరం ప్రార్థన చేశాం సోత్రం రచ పరిశుద్రా సృష్టికర్త మహోన్న ప్రతికి వన్ననాలు ఇదిగో రచ మరొకసారి దేవ ఐశ్వర ప్రభావి యొక్క నామని ఆన్లైన్ ప్రేయలో దేవా ప్రారంభించాము దేవాస్ బ్రభ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన రాజు ప్రభా పాటల మీరు మహిం పొందండి దేవాయస్సు బ్రహ్మ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎరుకు ఇబ్బంది ఉండదు రాసు వాళ్ళకి ఒక అవసరం తీర్చండి సైతం బంధించే పని దేవస్థి జరిపించామని యేసు ప్రశాంత్ అండి సిస్టర్ నజరేయడా నాయసన్ని యుగాల కైనా ఆరాధ్య దైవముని వేననీ గలమెత్తిని కీర్తిని చాటిదం నజరేయుడాసయ్యా ఆకాశ గగనాలు జేత కొలిచితీ ఆకాశ గగనాలను నీజేనతో కొలిచితీ శూన్యములో ఈ భూమిని బ్రేలాడదీసిన నా ఎసయ్య శూన్యములో ఈ భూమిని ీసినీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరడా యే సయ్యా ఎన్ని యొగాల కైనా ఆరాధ్య దైవమునీ వేననీ గలమెత్తి నీ కీర్తిని చాటేద నజరేడా నాయసయ్యా ఆగాద సముద్రాలకు వే ఎల్లూ వేసీ ఆ సముద్రాలకు వే ఎల్లూ వేసి జలములలో బడినే నే వెళ్ళినా నన్నేమిచేయవునా సయ్యా జలములలో బడి నే వెళ్ళినాం నన్నే మిచేయవు నాయ్యా నీకే వందనం ీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేడా నాయ్యా ఎన్ని యుగాల కైనా ఆరాధ్య దైవము నీ వేననీ గలమెత్తిని కీర్తిని చాటేద నజరేడా సయో నొసికరాగ్రమో నీ సింహాసనమాయేనా సీయో నొకరాగ్రమో నీ సింహాసనమాయేనా Siyonu lho ninnu chudalani, Aashatho unnanu naye saya, Siyonu lho ninnu chudalani, Aashatho unnanu naye saya, Nikhe vandhanam, ీకే వందనం నీకే వందనం నీకే వందనం నా నజరడా ఎన్ని యుగాలకైనా రాధ్య దైవము నీ బేననీ గలమెత్తి నీ కీర్తి నే చాట నజరడా ప్రైజ్ లక్క నీ ప్రేమే ఆదరించేను నీ ప్రేమేన ఆదరించేను దరించేను సమయోచితమైనా నిపయే నన్ను దాచి కాపాడేను నిపయే దాచికా పాడెను సమయోచనా నిచికా పాడేను నికృపయే ాచెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను చీకటిరటాలలో కృంగినా వేలలో చీకటిెరటాలలో కృంగిన వేలలో ఉదయించెను నీ కృపనా ఎదలు చెదరిన మనసే నూతనమాయన ఉదయించెనుని కృపనా ఎదలు చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను బలచోచకమైనా మంద సమా నీకై బలచోచకమీనా మంద సమాని ై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాిషేకముతు నను నింపితి వా సజీవయాగమై యుతమైన సేవకై ఆత్మాషేకముతు నను నింపితి వా సంగక్షే మేనా ప్రాణమాయన సంగక్షే మి నా ప్రాణమాయన సమయోచితమైన నీ కృపయేన దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను హలో థ్యాంక్ యూ సార్ ప్రెస్ రాడ్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పేరిట మీ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నాకు ఈ శుభవందనాలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన కేద్రీన్ కి స్వరాజ్ భద్ర కూడా వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ తండ్రి జీవం కలిగిన దేవ కృపా కణికరం తండ్రి ఎస్ నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు ఇది ఉన్న ప్రభ నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించటకు నువ్వు కల్పించిన అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు నా ప్రభా నా స్థానంలో నువ్వు నిలబడి వాక్యాన్ని ఉపదేశించమని నాతో మా అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తనామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ధనాపేక్ష గురించి కాబట్టి హెబ్రియల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనంలో ఏముందంటే హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనంలో ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొందియుండు నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి పౌలు అపోస్తులైన పౌలు ఎబ్రి సంఘానికి తన పత్రిక ద్వారా తెలియజేస్తుంది చూడండి దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రేక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దాని నిమిత్తమే ఆయన నా ఈ లోకంలో ఎన్నో బాధలు శ్రమలు నిందలు అవమానాలు నా ఎంతగానో ఆయన కలవరిశిలలో ప్రయాసపడి నా పాపములన్నీ ఆ శిలువ మీద మ్రాని మీద మన ప్రభు మోసి నా నిమిత్తము ఆయన ఆ కలవరి శిలువులో చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన లేచిండు అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని లోకరక్షకుడిగా అంగీకరిస్తారు అలా ఎవరైతే యేసు ప్రభుని ఈయన ద్వారానే నాకు పాప క్షమాపణ నా అపరాధములకు నా పాపములకు క్షమాపణ ఆయన రక్తము ద్వారానే నాకు విమోచన ఆయన ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము ఎందుకంటే నరకము అది అతి భయంకరమైనది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శిక్ష కాబట్టి ఈ సృష్టిలో ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన నరులు అంటే అది ఎవరైనా కాని చూడండి స్త్రీ పురుషుడనే భేదం లేదు కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఈ లోకంలో చూడండి ఎవరునూ పరిశుద్ధుడు లేదు ఎందుకంటే పౌలు రోమ పత్రికలో చెప్తాడు వేదం ఏమీ లేదు అందరూ పాపము చేసిన వారే కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన నిమిత్తము చూడండి మనల్ని రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో ఈ లోకంలో ప్రయాసపడి కాబట్టి ఈ రోజు మనం కలిగి ఉన్న వాళ్ళు మన భార్య గాని బిడ్డలు గాని తల్లిదండ్రులు గాని తోటి సేవకులు గాని ఎవరు ఆ కలవరిశీలులో యేసు ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ ఆదరణ కృప ఈ లోకంలో ఎవరు అది ఇవ్వలేనిది అంత విలువైనది దేవుడు మనకు అనుగ్రహించింది కాబట్టి ఎప్పుడైతే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించి మారుమనసు పొంది పాపక్షమాపణ పొందుకొని ఎప్పుడైతే యేసు క్రీస్తు నామమున మనం బా సంతానంగా మార్చబడిన వాళ్ళం అంటే మనమందరము వాగ్దానానికి వారసులం అనమాట అంటే క్రీస్తు వారసులం అలాంటి మనల్ని దేవుడు ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎవరైతే తనను తాను ఉపేక్షించుకొని ఆయనను వెంబడించేవాళ్ళు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న సేవకులైనా విశ్వాసులైనా ఈ లోకంలో చెప్పే గొప్ప ఎవరైనా కానీ ఆయనని చూడండి ఆయన తన శిల్వను ఎత్తుకొని ఆయనని వెంబడించే వాళ్ళు ఎవరైనా గాని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనలో ఏముండద్దంటే ధనాపేక్ష ఉండొద్దు ఎందుకంటే ఆయన మనల్ని విడవని దేవుడు ఎడబైన దేవుడు కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొందుడి అని చెప్తున్నాడు ఎందుకు ఆ కలిగిన వాటితో తృప్తి పొందకపోతే తద్వారా మనకి దురాశ వస్తుంది దురాలోచన వస్తుంది అప్పుడు అక్రమంగా అన్యాయంగా నడుచుకోవాలి కాబట్టి ఎందుకు ధనాపేక్ష లేని వారే అనంటే లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై వచనంలో మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును కాబట్టి ఎందుకు ధనాపేక్ష అంటే మనం ఎప్పుడైతే ధనం పట్ల ఆపేక్షతో ఉంటామో దాని పట్ల ఎక్కువగా దాన్ని ప్రేమిస్తామో చూడండి అప్పుడు మన హృదయమంతా దాని మీదనే ఉంటది కాబట్టి మీ ధనం ఎక్కడునో అక్కడే నీ హృదయం ఉండును మనందరికీ తెలుసు హృదయము అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగింది కాబట్టి ఈ హృదయాన్ని దేవుడు తనకి ఆలయం దేవుడు ఉండి నివసించేది మన హృదయంలోనే కాబట్టి అది పరిశుద్ధమైన స్థలంగా దేవుడు చూడండి మనల్ని అలా విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చదువుతుందంటే మీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే మీ హృదయం ఉండను కాబట్టి ఈ ధనం పట్ల ఆపేక్ష కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మన మనస్సు మన హృదయమంతా దాని మీదనే ఉంటది కాబట్టి ఈ ధనాపేక్ష కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో ధనవంతులకుటకు ఆపేక్షించువారు కాబట్టి ఎవరికైతే ధనాపేక్ష కలిగి ఉంటదో ఆ ధనం పట్ల ఆ ఇష్టము ఆ వ్యామోహము చూడండి దాన్ని సంపాదించుకోవాలా ప్రయాస పడాలా ఆ రీతిగా నేను ధనవంతుణ్ణి అవ్వాలనే వాళ్ళకి వారు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలో పడుదురు అటువి మనుషులను నష్టంలోని నాశనంలోనికి ముంచివేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కాబట్టి ఈరోజు ఎంటైర్ క్రిస్టియానిటీలో వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మంది సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా గాని ఈ ధనాపేక్ష అనేది ప్రతి ఒక్కరిలో ఉంది కొంతమంది ఇక్కడ చెప్తుండే పౌలు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకొని ఎందుకు ఈ మాట ప్రభు చెప్తుండంటే ధనాపేక్ష కలిగి చేసే పరిచర్య అందులో ఏముంటదంటే స్వార్థం ఉంటుంది అన్నట్టు ఈరోజు సేవకులైనా ఎంతో మందిలో ఉన్నది ఇదే కాబట్టే చూడండి దేవుడు మనతో మాట్లాడుతుంది ఎందుకంటే ఈ ధనాపేక్ష నీకుంటే సమస్తమైన కీడులకు ఇదే మూలము అంట ఎందుకంటే నీ ధనం ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయం ఉంటది చూడండి కొంతమంది ధనవంతులు అవడానికి ఆపేక్ష కలిగి ఉంటారు కొంతమంది ధనవంతులు అయ్యి దాని పట్ల మక్కువతో దేవుని నీతిని నెరవేర్చలేని వారిగా ఉంటున్నారు ఒకరు అవడానికి ఉంటున్నారు ఒకరు అయి కూడా దేవుని ప్రకారంగా ఉండడానికి ఇష్టపడతలేదు కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ఎందుకంటే బైబిల్లో మనం ఒక ముగ్గురు సాక్ష్యాలుగా చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి ఎందుకంటే ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అది ఏదైనా కావచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఈ ధనాపేక్ష కలిగిన మనం ఉంటే ఖచ్చితంగా ఇది మనల్ని శోధనలోకి ఎందుకంటే మన హృదయం అక్కడే ఉంటుంది ఈ ధనం పట్ల అపేక్షతో మనం ఏం చేస్తామంటే అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అన్యాయంగా ఉండాల్సి వస్తుంది అక్రమంగా జవయాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ ధనాపేక్ష కలిగిన వారైతే చూడండి దేవుడు చెప్తున్నాడు ఇది సమస్తమైన మూలము అని చెప్తున్నాడు కాబట్టి చూడండి మతయసు వార్త ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో అప్పుడు పన్నెండు మందిలో ఒకడకు ఈశ్వర యోత కాబట్టి ఈశ్వర యోధ యోధ మన అందరికీ తెలుసు శిష్యుల్లో పన్నెండు మందిలో ఇతను ఒకడు కాబట్టి ఈయన కూడా యేసుప్రభుని వెంబడిస్తున్నాడు కానీ ఇతనే ఆసక్తి ఇతని ఆకాంక్ష ఏముందంటే ధనం పట్ల ఉంది కాబట్టి ఈయన ధనాన్ని ప్రేమించండు కాబట్టి యేసుప్రభుని ప్రేమించలేకపోయాడు కాబట్టి అప్పుడు పన్నెండు మందిలో ఉన్న కొడుకు ఇసుకర్యోతి యోధ ప్రధాన యాజకుల యొద్కు వెళ్లి నేను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది విండి నాణ్యములు తోచి వానికి ఇచ్చారు వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చూడాను ఎందుకు ఇష్కర్యోతి అంటే ఈయన కూడా యేసుప్రభు శిష్యుల్లో ఒకడు ప్రభుని వెంబడించే వాళ్ళలో ఒకడు కానీ ఆయనకు తగినట్టుగా ఇతను లేడు ఈరోజు కూడా ప్రభుని వెంబడించే వల్లే ఉంటారు కానీ ధనాపేక్ష కలిగి ఆయనను ప్రేమించకుండా ధనాన్ని ప్రేమించి ఈరోజు కూడా ఈశ్వరయుతి యుధ లాగా యేసుప్రభుని వెన్నుపోటు పొడిచేవాళ్ళు చూడండి లెక్కకు మించి విస్తరించి ఉన్నారు మరీ ప్రాముఖ్యంగా ఎవరిలో ఉంటదంటే సేవకుల్లో ఉంటుంది అంటే పాస్టర్స్ లో ఉంటుంది ఎందుకంటే ఈ ఆపేక్ష వాళ్ళని ఏం చేస్తుందంటే నష్టంలోకి నాశనంలోకి వాళ్ళని నడిపిస్తుంది ఎందుకంటే ధనం పట్ల ఆపేక్ష కలిగిన నిస్వార్థంగా యథార్థంగా పరిచర్ చేయలేడు చూడండి ధనం పట్ల ఆపేక్ష కలిగిన వాళ్ళు యేసుప్రభుని ప్రకారంగా నడుచుకోలేరు యేసుప్రభు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా కూడా ఉండలేరు అందుకు యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మరొక రాజ్యంలో నేను గొప్పవాడిని అవ్వాలంటే ఏం చేయాలంటే యేసుప్రభుని అస్తంతా అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే ఆయన వెంబడించలేకపోయింది ఎందుకు ఆయన హృదయము ఆ ధనం పట్లనే ఉంది ఈరోజు కూడా చాలా మంది సేవకుల్లో చాలా మంది దేవుని నమ్మిన వాళ్ళలో ఈ ధన వ్యామోహం అనేది చూడండి వాళ్ళ అరికాలు మొదలుకొని నడినంత వరకు ఎట్లా అంటే ఒక వైరస్ ఒక వ్యాధి లాగా పాకిపోయిందన్నట్టు అందుకు ఎదుటి కష్టాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా సహాయపడలేని హృదయం లేని వారి లాగా చూడండి అలాంటి భక్తి ఈరోజు దేవుని పట్ల ఉంటే మనకు తెలుసు ఈ దిక్కు లేని వాళ్ళను విధవరాళ్లను పరామర్శించటే నాకు నిజమైన భక్తి అన్నాడు దేవుడు కాబట్టి ఈరోజు ఆ రీతిగా మనం ఎంతమందికి ఎవరికి చేయగలుగుతున్నాం ఎంతమందికి ఈరోజు మనుషులు ఆ రీతిగా ఉండగలుగుతున్నారు తోటి సేవకుడు తోటి సహవాసగాడు కష్టాల్లో ఆపదల్లో ఉన్నా కూడా పరామర్శించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఎవరుమైనా కానీ మన హృదయాలు ఎరిగిన దేవుడు మనల్ని చూసే దేవుడు ప్రతిదీ జీవగ్రంథంలో లెక్కించే దేవుడు ప్రతి ఒక్కరి వాని వాని క్రియల ప్రకారంగా కాబట్టి మనం ఎలా ఉన్నాం అది మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఈ పన్నెండు మందిలో ఇస్కరి యోతి యోధ ప్రధాన యాజకుల యొక్కకు వచ్చి మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని చూడండి అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు అంటే యసు ప్రభు చేసే పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చూసిన వాడు ఆయన ఎన్నో వాక్యాలు ప్రకటించిన తనతో పాటు వెంబడించే మిగతా పదకొండు మంది అపోస్తులు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినారు ఆయన చిత్తాన్ని ప్రేమించినారు కానీ ఇతను మాత్రము ధనాన్ని ప్రేమించినాడు దాని పట్ల ఈయనకేమవుతుంది కీడే కాదం కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటే చూడండి అప్పుడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు అప్పుడు ఆయన తన శిష్యుల యొద్కు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లేండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను మతాయి సువార్త ఇరవై అధ్యాయము నలభై ఏడో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యోధా వచ్చెను ఇందుకు ఈయన పని అదే కదా చూడండి ముప్పది వెండి నాణ్యములకు ఆయనను అప్పగించడానికి సిద్ధపడిన వాడు ఆ రీతిగా దాన ఆ యొక్క వెండి నాణ్యముల పట్ల ఆపేక్ష కలిగిన వాడు దానిని సంపాదించుకోవడానికి ప్రయాస ఎలాగైనా మన ప్రభువుని వాళ్ళకి అప్పగించడానికి తగిన సమయం కొరకు కనిపెడుతున్న ఇతను చూడండి ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు గెచ్చమనే తోటలో ఆయన మర దినం సిలువకు అప్పగించబడిన రాత్రి అంతా ప్రార్థించినప్పుడు ఇప్పుడు అక్కడ ఆ స్థలానికి ఆ ప్రాంతానికి ఈ ఇసుకువేతి యోధ కూడా వచ్చి వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యుద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించువాడు నేనెవరిని కాబట్టి ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు అప్పగించేవాడంటే ఇసుకరియోతి యుధ ఈయన ఒక గుర్తు ఒక చిహ్నంగా ఒక సూచనగా చెప్తున్నాడు నేనెవరినీ ముద్దు పెట్టుకుందును ఆయనే యేసు ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి బోధకుడ నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనిను ఏసు చెలికాడ నువ్వు చేయి వచ్చినది అతనితో చెప్పగా వారు దగ్గరగా వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది ఎట్లయితే ఈ ఇష్కరియోతి ఆ ప్రధాన యాజుకుల వద్దకు వెళ్లి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినప్పుడు మీరు నాకేమిస్తారంటే ఒక ఒప్పందం చేసుకున్న ముప్పది వెండి నాణ్యములు కాబట్టి ఈయన దాని పట్ల ఆపేక్షించిన వాడు ధనం పట్ల వ్యామోహం కలిగిన వాడు తను అనుకున్న రీతిగానే చూడండి ఈ జన ఆ ప్రధాన యాజకులందరినీ వెంట పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు అన్న స్థలానికి ఆయనను తీసుకొని వచ్చి ముందుగానే ఒక చిహ్నంగా ఒక గుర్తుగా వాళ్ళతో మాట్లాడి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను చూడండి అతనే యేసు కాబట్టి అని ఒక సూచనగా ఒక గుర్తుగా వాళ్ళకి చెప్పి ఆయన అనుకున్నట్టే యేసు క్రీస్తు ప్రభు యకు వచ్చి అరితిగానే ముద్దు పెట్టుకొని చూడండి ఏసు చెల్లికాడ నువ్వు చేయి వచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరగా వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి అలానే మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయం ఒకటో ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజలందరూ పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ చూడండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని ఆయన తగిన సమయం కొరకు కనిపెడుతున్నాడో ఆ సమయము ఆ గచ్చమనే తోటలో ఎప్పుడైతే ఆ అవకాశం వచ్చిందో ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొని ఆయనని ఆ జన ఆ ప్రధాన యాజకులకి ఆయన అప్పగించిన తర్వాత చూడండి యూధ ఆయన శిక్ష ఎప్పుడైతే పడిందో ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఎప్పుడొచ్చిందంటే ఈయనకి పశ్చాత్తాపము యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినప్పుడు ఈయనకి పశ్చాత్తాపం కలిగింది దానికి ముందు పశ్చాత్తాపం కలిగి ఉన్నదైతే ఇతను మారేవాడేము అంటే ఎప్పుడైతే చూడండి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పి వారు దానితో మాకేమి నీవే చీచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేను కాబట్టి ధనవంతులు అవ్వాలా అనే వాళ్ళు ఎందుకు శోధనలోనూ ఉరిలోనూ పోతారంటే ఇప్పుడు ఇష్కర్యోతు యోధా జీవితం కూడా అదే అయింది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాభుని ఆ ముప్పది వెండి నాణములకు ఆయన ఆశ ఆయనను అప్పగించండు ఎప్పుడైతే ఆయనకు శిక్ష పడిందో అది చూచి ఇష్కర్యోతు యోధాకి ఏమొచ్చిందంట పశ్చాత్తాపం ఎందుకు నేను ఒక నిరపరాధిని అప్పగించి నేను పాపము చేసినాను కాబట్టి ఈయన ఆ ముప్పది వెండి నాణ్యాలు సంపాదించుకొని ఏమన్నా తృప్తిగా దాన్ని అనుభవించిండి అంటే లేదు కాబట్టి లోకంలో ఎవరైనా కానీ మనం ఎవరుమైనా కానీ చూడండి ఇప్పుడు ఇతను ధనవంతులు అవ్వాలా దానికి ఒక తప్పు చేయాలా కాబట్టి అక్రమంగా అన్యాయంగా నడుచుకున్నాడు కాబట్టి అపరాధి కాకుండా నిరపరాధి అయిన ఆయన్ని తద్వారా దాని ద్వారా వచ్చిన లబ్ధి పొందుకున్న ఆయన హృదయము ఆయన మనస్సు ఏమాత్రము దానికి ఇష్టపడలేదు కాబట్టి ఆయన చనిపోయింది ఊరి పెట్టుకొని ఈ ధనం ఏమైపోయింది వృధా అయిపోయింది కానీ ఒక దొంగగా ఒక వెన్నుపోటు దారుడుగా ఒక మోసగాడుగా ఈ జీవగ్రంథంలో లెక్కించబడ్డాడు ఇది ఇష్కరి యోతి యోధ ఉన్నాడు కాబట్టి నువ్వు నేను చదువుతున్నావు చెప్పగలుగుతున్నావు ఇలా ఇష్కర్యోతి యోధ లాంటి జీవితం ఉంటే ఒక దినం నీ ఎదుట ఒక గ్రంథం ఇప్పబడినప్పుడు నీ జీవితం ఏందనేది అప్పుడు అర్థంలో ప్రతిబింబిస్తుంది కాబట్టి మనం ఎవరమైనా కానీ లోకంలో బ్రతకాలంటే ధనం అవసరమే అది దేవుని నీతికి లోబడకుండా దేవునికి తగినట్టుగా ఉండకుండా ఆయన ప్రకారంగా లేని దాని ప్రకారంగా మనం ఉంటే చూడండి ఎంత సంపాదించుకున్నా ఎంత పొందుకున్నా అది వ్యర్థమే అన్నట్టు ఇప్పుడు ఈశ్వర్యోధి యోధ ఆ యశుప్రభుని అప్పగించిన ధనాన్ని తీసుకొని ఏమైనా లబ్ధి పొందిండే లేదు చూడండి మనలో కూడా అలాంటి పశ్చాత్తాపం రావాల ఎందుకంటే మనం కూడా దేవుడు కలిగి ఉన్నదాంతో తృప్తి పొందమన్నాడు కలిగి ఉన్నదంతా తృప్తి పొందపోతే ఎదుటి చూసి అసూయ పడాలి ఎదుటి వారిని చూసి ఈర్షపడాలి చూడండి ఇవి ఏవి నీకెంత మాత్రము ఎవరికైనా అది ఏ మాత్రము మేలుకరం కాదు ప్రయోజనకరం కాదు ఎందుకంటే ఆయన విన్నడు విడవను ఎడబాయనని చెప్పింది దేవుడు ఎందుకు ధనాపేక్ష లేని వారే మీకు తృప్తి పొందమని అంటే నేను ఎన్నడు ఏమాత్రము విడవను ఎడబాయనంటే ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకొని ఎప్పుడైతే యేసుప్రభు యొక్క అడుగు ఆయనకి మాదిరిగా ఆయనని మనం పోలి నడుచుకుంటామో ఆయన ఎందు భయము భక్తి కలిగి లోబడి విధేయత కలిగి ఆయనకు తగినట్టుగా జీవిస్తాము ఆయన దీవించే దేవుడు ఎందుకంటే నమ్మకమైన వారికి ఆయన దీవెనలు మెండుగా ఉంటాయంట ఈరోజు ఆయన దీవెన నీకు మెండుగా ఉంటే నువ్వు గొప్పవాడిగానే అవుతావు నువ్వు ఆశీర్వాదించబడిన అవుతావు ఎందుకు మనలో లోపం ఉంటది కానీ దేవునిలో లోపం ఉండదు అన్నట్టు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు దేవుని యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామంటే మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఎందుకంటే నువ్వు ఆయన పట్ల నమ్మకమైన వాడివిగా లేవేమో అనుకోవచ్చు నేను బాగానే ఉదయాన్నే లేసి రోజంతా ప్రార్థన చేస్తాను ప్రతిరోజు ఉపవాసం ఉంటాను ప్రతిదినం ఆయనలో ఉంటానంటే నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరన్నాడు ఏ సుప్రభ్ ఇప్పుడు నువ్వు ప్రార్థించిన ప్రార్థనా విధానాన్ని బట్టో లేదా నువ్వు బైబుల్ చదివే విధానాన్ని బట్టో లేదా నువ్వు చర్చికి వెళ్ళే విధానాన్ని బట్టో లేదా నువ్వు ఉండే సహవాసాన్ని బట్టి కాదు దేవుడి ఇచ్చేది యొక్క ప్రవర్తన బట్టి ఎందుకంటే మన దేవుడు చూసేది మన క్రియలు మీ హృదయం బాగా లేకుండా నీ ఆలోచనలు బాగా లేకుండా మీ నడవడిక బాగా లేకుండా మీలో కుళ్ళు కుట్ర ద్వేషము అసూయ ఈర్ష్యలు ఇవి కలిగిన వాడివై ఎంత భక్తి పరుడు అది వేషధారణతో ఉంటది ఎందుకంటే నువ్వు ఆయన పట్ల నమ్మకమైన ఉంటే ఎట్లా అది నీకు రక్షణ పట్ల కావచ్చు నీకు ఇచ్చిన పట్ల కావచ్చు ఆయన చిత్తానికి లోబడే విషయంలో కావచ్చు లేదా ఆయనని వెంబడించే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో మనము ఆయనకి నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి ఆయన దీవెనలు మెండుగా ఉంటాయి కాబట్టి అబ్రహాము ఆశీర్వాదించబడ్డాడు బైబిల్ లో ఎంతో మంది ధనవంతులు వాళ్ళు ఉన్నారు ఏస ఆశీర్వాదించబడిన ఎక్కడ దేశం గాని దేశంలో దానియలు చూడండి ఆశీర్వాదించబడిన ఎందుకు అక్కడ వాళ్ళని దేవుడు తలగానే పెట్టిండు ఎందుకు వాళ్ళు దేవుని పట్ల ఉన్న జీవన విధానాన్ని బట్టి మన జీవన విధానమే నువ్వు దేవుని పట్ల ఎలా ఉన్నవన్నది తెలియజేస్తుంది లేదా సేవ చేస్తేనో బైబులు పట్టుకుంటేనో లేదా కూర్చొని పాటలు పడితేనో లేదా ప్రార్థనలు పెట్టించుకుంటే కాదు మన జీవన విధానము యేసుప్రభుకి మాదిరిగా ఉండాలి మన జీవన విధానం యేసుప్రభుని పోలి ఆయన అడుగుజాడల్లో ఆయనకి మాదిరిగా ఉన్నదైతేనే ఆయనలో అంటుకట్టబడి మనం బహుగా పలించగలం ఆయనకు వేరుగా ఉండే జీవితం ఏదైనా కానీ కాబట్టి మనం నమ్మకంగా ఎప్పుడైతే దేవుని పట్ల ఉంటామో అలా నమ్మకమైన వారికి ఆయన దీవెనలు ఎప్పుడైనా మెండుగానే ఉంటాయి ఎందుకంటే అడగకపోయినా మన అక్కరతలన్నీ తీర్చే దేవుడు మన అవసరాలన్నీ తీర్చే దేవుడు రేపటి గురించి చింతింపకుడి అన్నాడు దేవుడు ఆకాశ పక్షులు చూడు అవి ఎత్తవు కోయవు కోట్లలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకప తాండ్రి వాటిని పోషిస్తున్నాడని చెప్పింది ఎందుకు కాబట్టి మనల్ని ఎందుకు ఆయన మీకు ధనాపేక్ష లేని కలిగిన వాటితో తృప్తి పొందమన్నాడు మొదట నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు చూడండి రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు కదా అన్నాడు దేవుడు కాబట్టి మనం ఎవరుమైనా గాని చూడండి ధన ధనం పట్ల ఆపేక్ష కొంతమందికి సమృద్ధిగా ఉంటది కానీ ఎదుటి వారికి సహాయం చేసే మనసు హృదయం ఉండదు ఎందుకంటే ధన వ్యామోహం అన్నట్టు అది కూడా ఒక ఆపేక్షించడమే కదా అది నీకు కూడా నష్టాన్ని ఇస్తది ఎందుకంటే ప్రతిదీ ఇచ్చే దేవుడు మనల్ని పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా దినదినము మన క్రియలన్నీ జీవగ్రంథంలో లెక్కించే దేవుడు ప్రతి దినము ప్రతి నిమిషానికి ప్రతి క్షకన్కి మనం జవాబుదారుతనంగా చెప్పుకోవాలి ఒక దినం దేవుని ఎదుట నిలబడితే తీర్పు దినాన్ని కాబట్టి ఇసుకరియుత యూస కూడా యశు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు ఆయనని వెంబడిస్తున్నాడు ఆయనతో పాటు ఉన్నాడు కానీ యశు ప్రభుని ప్రేమించలేకపోయాడు ఆ ముద్దు కూడా ఒక స్వార్థంతో కూడింది కదా ఈరోజు కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నాము దేవుని ప్రకారంగా ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఆయన విధానాలు అమ్ముకునే వాళ్ళు వ్యాపార వర్తకులు అంటారు వీళ్ళు అంటే యసు ప్రభు నామే పెట్టుకొని బిజినెస్లు వ్యాపారాలు చేసేవాళ్ళు ఆయన విధానాన్ని ఎట్లయితే ఇసుకరియోతి యోధ అమ్మేసిండో అట్లా దేవుడి విధానాలన్నీ అమ్మేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవి ఎవరికైనా కానీ ఆ రీతిగా ఉన్న వాళ్ళకి ఇది ఒక శోధన ఉరిలోను ఎందుకంటే చూడండి ఎప్పుడైతే ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము వీటిని కానుక పెట్టలో వేయగినదని చెప్పుకుని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాణి అందువలన నేటి వరకు ఈ పొలము రక్తపు పొలం అప్పుడు విలువ విలువ కట్టబడిన వాని అనగా ఇస్రాయేల్ లో కొందరు విలువ కట్టిన దాన్ని క్రైధనమయ్యే ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాణి పొలంలోకి ఇచ్చిరి అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన మాట నెరవేరుంది కాబట్టి ఈ ఇష్కరియోతి యుధ లాంటి ఒక దొంగ ఒక వెన్నుపోటుదారుడు ఒక మోసగాడు ఎట్లా అయితే యేసుప్రభుని అప్పగించి ముప్పది వెండి నాణ్యములకు అప్పగించి అని ఇరిమియా ద్వారా దేవుడు ఈ ప్రవచనము పలికిచ్చో అది మన ప్రభు కాలానికి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది కాబట్టి నువ్వు ఇస్కరియోతి యోదాలాగా లాగా ఉంటావా లేదా మిగతా పదకొండు మంది అపోస్తుల వల్లే ఉంటవా పౌ మనకు తెలుసు పేతురు ప్రభ మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ్మన్నారు వాళ్ళు త్యాగం చేస్తున్నారు కానీ ఇష్కర్యోతి యూధ యేసు ప్రభుని ఇష్టపడలేకపోయింది ఈరోజు కూడా సేవకుల్లో అందరికీ ధనం పట్ల ఆసక్తి కొంతమందికి సమృద్ధిగా ఉన్న దేవుని ప్రకారంగా ఇవ్వలేని విధంగా కూడా ఉన్నారు దేవుడు చెప్తాడు కదా ఈ అలుపులైన వారిలో ఎవరికి చేసినా నాకు చేసినట్టే అన్నాడు దేవుడు అలా చేయని వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఉంటుందో కూడా అక్కడ ప్రభు ఆ ఉపమానం ద్వారా తెలియజేసి కాబట్టి మనం ఎవరుమైనా కానీ ధనం మనకి అవసరమే కానీ అదే మన ప్రాణాధారం లాగా ఉంటే ఖచ్చితంగా నువ్వు శోధనలో పడతావు ఖచ్చితంగా అది నీకు ఊరి లాంటిదే ఎందుకంటే ఆస్తి చూడండి ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది సామెతల గ్రంథము పదో అధ్యాయము రెండో వచనంలో భక్తిహీనుల దనము వారికి లాభాకరము కాదు నీతి మరణం నుండి రక్షించును కాబట్టి ఎందుకు సామెతల గ్రంథం అంటే భక్తిహీనుల ధనం వారికి లాభాకరము కాదు నీతి మరణము నుండి రక్షించును సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయం పదహారో వచనంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే భయభక్తులతో కూడా కొంచెము కలిగి మేలు ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నిరుదయం ఉంటుంది కాబట్టి దానిని సంపాదించుకోవాలంటే అన్ని అక్రమాలు చేయాలా అన్యాయాలు చేయాలా అన్ని అబద్ధాలు చెప్పాలా ఇవేవి దేవుని నీతికి లోబడనివి కావు దేవుని నీతిని నెరవేర్చేవి కావు ఈరోజు కూడా చాలా మంది ధనం పట్ల అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు ఏం లాభం వాళ్ళకి చూడండి ఎందుకు ధనాపేక్ష లేని మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నేను ఎన్నడు విడువనంటే నీ కొంచెం ఉన్నా కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడివైతే నువ్వు కొంచెమే కలిగి ఉన్న అది నీకు మేలు అదే ఎంతో విస్తారమైన ధనం ఉండి నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగిన కాకపోతే నీకేం మేలు ఇది నువ్వు దేవుని నీతి ప్రకారంగా లేనివాడివైతే నీకేం లాభం కాబట్టి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఆరో వచనంలో వంచకుడై ధనము సంపాదించిన వానికంటే కాబట్టి ఇష్టర యోతి కూడా వంచకుడే కదా మోసగాడు అన్నట్టు చూడండి వంచకుడై ధ ధ వాని కంటే నము సంపాదించిన ప్రవర్తించు దరిద్రుడు వాసి అంట నువ్వు దరిద్రంగా ఉన్నా హీనంగా ఉన్నా ను యథార్థంగా జీవించాల దేవుని పట్ల నమ్మకమైన వాడిగా ఉండాల ఎందుకంటే దీవించేవాడు ఆశీర్వదించేవాడు నిన్ను గొప్ప చేసేవాడు దేవుడే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన బిడ్డల పట్ల సమస్తము సమకూర్చి మేలుకాయ జరిగించేవాడు దేవుడే కాబట్టి చూడండి నువ్వు యథార్థంగా ప్రవర్తించి నువ్వు దరిద్రతలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు మేలే ఎందుకంటే ఇక్కడ చూడండి సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము నాలుగో వచనంలో ఉగ్రత దినందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించను కాబట్టి నువ్వు ఎంత ఆస్తి కరోనా లాంటి టైంలో కూడా ఎంతోమంది ధనవంతులు ఆస్తి పరులు చాలా మంది వాళ్ళు తన ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళకున్న ఆస్తి ఏది వాళ్ళని కాపాడలేదన్నట్టు కాబట్టి చూడండి మరణం నుండి మనల్ని రక్షించేది దేవుని నీతి అన్నట్టు కాబట్టి మనం దేవుని నీతి ప్రకారంగా నడుచుకోవాలి అంటే ఆ నీతి ఎలా ఉంటుందంటే ఈ వాక్యం అన్నట్టు చాలా మంది చాలా హితబోధలు నీతి సూత్రాలు నీతి మాటలు చదువుతారు కానీ బైబిల్లో ఉన్న ప్రకారంగా నువ్వు నడుచుకుంటే చాలన్నట్టు బైబిల్లో దేవుడు మనకి ఎలాగైతే ఆయన ఆజ్ఞలు సెలవిచ్చిండో దాని ప్రకారంగా ఉంటే చాలన్నట్టు ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే మనం విని ఆ రీతిగా నడుచుకున్న నువ్వు నీతిని నెరవేర్చిన వాడు అన్నట్టు కాబట్టి ఈ నీతి నిన్ను మరణం నుండి కూడా రక్షిస్తుంది అలా లేని వాడవై నువ్వు ధనాపేక్ష కలిగిన వాడివై ధనం పట్ల ఆస్తి కలిగిన చూడండి నీ జీవిత కాలంలో ఒకరికి సహాయపడలేని హృదయం గలవాడవై నీకు దేవుడు ఎంతో విస్తారంగా ఇచ్చి కూడా చూడండి ఒక కొందరు వ్యక్తుల చేతిలో ఒక ఎరుశలేము నుండి ఎరుకోకపోయేటప్పుడు ఒక వ్యక్తి ఆ దొంగల చేతిలో చెక్కపడిపోయి కొర ప్రాణంతో అక్కడ పడిపోయి ఉంటే ఒక లేవీయుడు ఒక యాజకుడు వెళ్ళి చూసిపోయిన వాళ్ళలాగా నువ్వు ఉంటే నువ్వు ఎంత సంపాదించుకున్నా యుష్కర్యూత యోధాకి ఏమైంది నీ నా జీవితం మన అందరి జీవితాలు కూడా అలానే అన్నట్టు అది మనుషులకి కనగపడకపోవచ్చు కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎప్పుడూ ఒక దొంగవే అన్నట్టు నువ్వెప్పుడు ఒక వెన్నుపోటుదారుడిగా అన్నట్టు ఒక మోసగాడిగా అన్నట్టు అది ఎప్పుడు ప్రదర్శింపబడుతుంది అంటే నీ గ్రంథము ఆ గ్రంథంలో నీ విధానం తెరవబడినప్పుడు ఎవరు ఎలా జీవించినారు ఎలా ఉన్నారు ఎట్లా జీవించినారు కాబట్టి చూడండి ఉగ్రత దినందు ను ఎంత సంపాదించుకున్నా ఎంత పోగు చేసుకున్నా ఆ సంపాదించుకుంది ఎన్ని అక్రమంగా అన్యాయంగా చేసినా ఇది ఏది నిన్ను రక్షించదు నువ్వు కలిగిన దాంతో కొంచెమైనాగా నేను యదార్థంగా ఉన్నవాడివైతే దేవుని నీతికి లోబడిన దేవుని ఎందు భయము భక్తి కలిగిన చూడండి ఆ నీతే మరణం నుండి రక్షిస్తుంది చాలా మందికి నేను ఎట్లాగైనా ఏదైనా చేయగలుగుతాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరన్నట్టు చూడండి సామెతలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదకొండో వచ్చినంలో ధనవంతుని ధనవంతునికి వాణి ఆస్తి ఆశ్రయ పట్టణము ఎవరికి ధనవంతుడికి ఎందుకు నాకు ఇంత అందరికీ తెలుసు ఒక వ్యక్తి భూమి సమృద్ధిగా పండించి తను అనుకున్న ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు సంపాదించి ధాన్యం పండితే ఆ ధాన్యము కూర్చుకున్నట్టుకు ఇంకా తనకున్నది కూడా సరిపడినంతా పడితే తను ఏమాలోచన చేస్తుడు సంవత్సరాల తరపడి నీకు ఆస్తి సమకూర్చబడింది కాబట్టి నువ్వు తిను త్రాగు సుఖించుము అప్పుడు దేవుడు ఏమంటాడు ఆ వ్యక్తితో ఈ రాత్రి దేవుడు ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందంతా ఏమవుతుంది కాబట్టి అందుకు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం అన్నట్టు కాబట్టి నువ్వు ఎంత సంపాదించుకున్న ఎంత లాభం పొందిన ఎంత గొప్పవాడివైనా కానీ నువ్వు దేవుని నీతికి లోబడని దేవుని నీతిని ప్రకారంగా జీవించిన వాడివైతే ఆయనకి అనుగుణంగా ఆయన విధానాల్లో లేనివాడివైతే ఆ లేవీయుడు యాజకుళ్లాగా నువ్వు ఉంటే ఏం లాభం చూడండి అంటే లేవీయుడు యాజకుళ్ళ ఏం లేదంటే కనికిరం లేదు ఈరోజు కూడా చాలా మంది సేవకులు క్రైస్తవులు మరీ ముఖ్యంగా అట్లా చూసిపోయే వాళ్ళే ఉన్నారన్నట్టు లెక్కకు మించి విస్తరించి ఉన్నారు కాబట్టి ఆ లెక్కకు మించి విస్తరించిన సంఖ్యలో నువ్వు ఉన్నవేమో అది ఒకరి గురించి ఒకరు తీర్పిచ్చేదేముంది నీ హృదయానికి తెలియదా నీకు తెలియదా నీ ఆలోచనలు తెలియదు నీ విధానం ఎలా ఉందా కాబట్టి ఆ లేవీడు లాగా యాచకులలాగా ను ఉంటే నువ్వు ఎంత ఆర్భాటంగా డంబంగా నేను గొప్పవాణ్ణి ఉన్నతమైన వాడిని అని నీ భక్తి అది వేషధారణతో కూడిందై ఉంటుంది కాబట్టి ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతుందంటే చూడండి మనము ఆ సమరయుళ్ళలాగా ఉండాలన్నట్టు నీ కలిగి ఉన్నదాంతో కొంచెమైనా కానీ సహాయపడాల ఎదుటి వారిని మనం పరామర్శించాల ఎదుటి వారి ఇరుకు ఇబ్బందుల్లో మనం చేయగలిగినంత మనం చేయాలి అలా ఆలోచించే వాళ్ళు అలా చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో ఇప్పుడు అందుకు క్రియలు విశ్వాసం ఒట్టిగా ఉండి మృతం అవుతుందంటే మీ దగ్గరికి ఒక దిగంబరుడు వచ్చి ఆకలి పెడితే నువ్వు వెళ్ళు చలికాచుకో ప్రార్థన చేస్తామని దేవుడు ఎందుకు చెప్పిండంటే ఇలానే ఉన్నారు ఇప్పుడు నేటి క్రైస్తవులు నేటి సేవకులు అలానే ఉన్నారు చూడండి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి ఏమన్నా తెచ్చిస్తాడా ఆయనలో ఉన్న కనికరము అది ఎదుటివారి రూపకంగా కలిగించి దేవుడు సహాయపడతాడు అన్నట్టు కాబట్టి ఈరోజు చాలా మంది విశ్వాసం చూపిస్తున్నారు కానీ క్రియల ఎవరూ లేరన్నట్టు ఎందుకంటే ఆ రీతిగా మనుషులు దేవుని దృష్టికి ఆయన కనుచూపులకి ఎవరూ కనపడతలేదు ఎందుకంటే ఆపేక్ష అన్నట్టు ధనం పట్ల తన వ్యామోహం ఇది ఒక వైరస్ లాగా ఉంది క్రైస్తవుల్లో మరి ముఖ్యంగా సేవకుల్లో దేవుని నమ్మిన వాళ్ళలో యశు ప్రభుని వెంబడించే వాళ్ళలో చూడండి ఇది కరోనా వైరస్ కన్నా ప్రమాదకరం ఎందుకు ఇది నేను నష్టంలోకి నాశనంలోకి శోధనలోకి ఉరిలోకి నడిపిస్తుంది కాబట్టి ధనవంతుని ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం అందుకు గొప్పగా చెప్పుకుంటారు అంటే డమ్మముగా చెప్పుకుంటారు అన్నట్టు ఎందుకు తన జీవితకాలం అంతా సంపాదించుకుందా అదే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి అతిశయించుకోవాలా గర్వించాలా డమ్మముగా మాట్లాడాల చేసిన దాన్ని కదా ఎవరైనా అతిశయించేది దాన్ని కదా ఎవరైనా డమ్మముగా ప్రవర్తించి మాట్లాడేది కాబట్టి ధనవంతునికి వాణ్ణి ఆస్థితే వాడికి ఆశ్రయం అంట చెప్పండి దేవుని భయము భక్తి కలిగిన వాళ్ళకి యహోవాయ ఆశ్రయం ఎందుకు ఆయన నమ్మిన వారికి యహోవాయ కేడము రక్షణ అయినా కాబట్టి కాబట్టి దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాళ్ళకి యహోవాయే ఆశ్రయమైనప్పుడు యహోవాయ కీడమైనప్పుడు ఆయననే రక్షణ ఆ నీతి వారిని రక్షిస్తుంది ఎవరైతే ధనవంతులు ఉంటారో చూడండి ధమ్మముగా మాట్లాడే వాళ్ళు అహంకారులై మాట్లాడే వాళ్ళకి అది వాళ్ళకి ఎత్తైన ప్రాకారం లాగా కాబట్టి ప్రసంగి గ్రంథంలో ఐదో అధ్యాయం పదకొండో వచనంలో ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును కన్నులారా చూచుటేగా ఆస్తి పరుణకి తన ఆస్తి వలన ప్రయోజనమేమి నాకు ఎంతోంది అంతుంది అని గొప్ప చెప్పుకోవడమే తప్ప దానివల్ల నీకేం ప్రయోజనం అందుకు యేసుక్రీస్తు ప్రభు పరలోకం అందు మీకు ధనం కూర్చుకోమని చెప్పింది అతిశయించువాడు ప్రభునందు అతిశయించమని చెప్పింది అలానే ఈ లోకంలో మీరు భేదవాళ్ళగా ఉండమని చెప్పలా అంటే నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడిగా ఉండాలా నమ్మకమైన వాడిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావు నిన్ను దీవించేవాడు ఆశీర్వదించేవాడు నీ పట్ల మెండైన దీవెనలో నీకు అనుగ్రహించి నువ్వు చేయు కార్యము నువ్వు చేయు ప్రయత్నములు అన్నిట్లో ఎహోవా సఫలపరచునంటే ఈరోజు ఎందుకు విఫలమైపోతున్నా లోపం దేవుడిలో ఉందా మనలో ఉందా నువ్వు నమ్మకమైన వాడిగా కాబట్టి నువ్వు చేసే ఏ పని అయినా ఏ ప్రయత్నమైనా ఏ కార్యమైనా అది సఫలం ఆయనకు వేరుగా ఉండి చేసే ఏది అది జరగదు ఎందుకు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరన్నాడు కాబట్టి ఆశీర్వదించబడేదన్నా దీవించబడేదన్నా చూడండి ఒక నలుగురు వచ్చి మన కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకుంటేనో ఏదో ఒక కుటుంబ చర్చీలకు వెళితే లేదు వాళ్ళు రాత్రంతా అక్కడ ప్రయాసపడి వల ఏం దొరికింది యేసుప్రభు ఒక్క మాటే చెప్పిండు ఆ ప్రాంతం ఏం మారలేదు ఆ స్థలం ఏం బాలేదు వాళ్ళ నుంచున్నది ఏం మారలేదు మారింది ఏంది అప్పుడు వాళ్ళ స్వనీతి ప్రకారంగా చేసినారు ఎప్పుడైతే దేవుని సెలవిచ్చ ఆయన చెప్పినప్పుడు వాళ్ళ విశ్రితే ఏం దరికింది విస్తారంగా దొరికింది అంటే దీవెన్ ఎక్కడుంది ఆశీర్వాదం ఎక్కడుంది దేవుని మాట విని చేసే దాంట్లో ఉంది ఈ మాట మాత్రము మనుషులు చేయరు మనుషులు ఆ రీతిగా దేవునికి లోబడ్డానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మార్చుకోరు వాళ్ళ హృదయాలు మార్చుకోరు వాళ్ళ అలవాట్లు మార్చుకోలేరు వాళ్ళ వంకర బుద్ధి వంకర ఆలోచనలు వంకర తలంపులు ఇవేవి మార్చుకోరు కార్యం జరగాలని మాత్రము వేగిరపడుతూ ప్రాయాసపడతారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి దేవుని మాట వినేవాళ్ళు దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా వాళ్ళ జీవితంలో ఫలం చూడాలన్నా వాళ్ళ జీవితంలో మార్పు చూడాలన్నా ఏది చూడాలన్నా ఎక్కడుంది దేవుని మాట విని లోబడే ఉంది ఆత్మీయ సత్యం కానీ మనుషుల ఆలోచన ఎక్కడుంది వ్యక్తుల పట్ల స్థలాల పట్ల ప్రాంతాల పట్ల పలానా తెలంగాణలో పలానా ప్రాంతంలో బాగా జరుగుతుందంటే అక్కడ పరిగెత్తుతారు పలా పలాని బ్రదర్ పెడితే బాగా జరుగుతుందంటే అక్కడ పరిగెత్తుతారు లేదా పలానా స్థలంలో జరుగుతుందంటే అక్కడ పోయి రాత్రిం బగలు రోజుం బగలు కష్టమైన ప్రయాసపడతారు కానీ జీవితాలు మార్చుకోవడానికి దేవునిలో మాత్రం ఇష్టపడరు దేవుని వాక్యానికి లోపడడానికి ఇష్టపడరు అంతా అవకాశవాదుల్లాగా స్వార్థపరుల్లాగా సోమరుల్లాగా ఉన్నారు ఎందుకంటే ప్రభు చెప్పిండు ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు ఎప్పుడు దేవునికి వేరుగా ఉంటాం ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం ఆయన మాట విని లోబడి విధేయత చూపించి ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయన ప్రకారంగా జీవిస్తే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు ఆయనకు తగినట్టుగా నీ జీవితం లేకుండా ఆయనకు తగినట్టుగా నీ ఆలోచనలు లేకుండా నిదయం లేకుండా నీ నడవడిక నీ ప్రవర్తన ఇవేమీ లేకుండా ఎక్కడ వెతికితే ఎక్కడ అడిగితే ఎక్కడ పొందుకుంటే ఏమొస్తుంది నువ్వు ఇరవై సంవత్సరాలు కాదు ఇంకొక వంద నూట సంవత్సరాలు ఉన్నా నీ జీవితంలో మార్పు రాదు నీలో మార్పు రాదు ఎందుకు దేవునికి లోబడ్డం కాకుండా నువ్వు ప్రాంతాలు మనుషులను చూసి వెంబడిస్తున్నావు నేనైనా ఎవరమైనా కానీ గ్రహించుకోవాల్సింది దేవుని మాట వినడం ఆయన మాట విని నువ్వు ఏ పని చేయి ఏ ప్రయత్నం చేయి ఏ కార్యమైనా చేయి అది ఎట్లా సఫలం అవదా వాగ్దానం చేసిన దేవుడేమి నీలాగా నా లాగా ఒకలాగా రేపు ఒకలాగా మనలాగా లేడు కదా ఆయన నరుడు కాదు కదా భూమి ఆకాశాలైనా ఈ సమస్తంలో ఏదైనా గతించిపోతాయి కానీ ఆయన మాట గతించిపోదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మనం లేము దేవుని పట్ల నమ్మకమైన వారిగా కాబట్టి చూడండి ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు కన్నులారా చూచుటయ్యేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కాబట్టి మన మన హృదయం ఎక్కడుంటుందో మన ధనం ఎక్కడుంటుందో మన హృదయం అక్కడే ఉంటది కాబట్టి ధనం పట్ల ఉన్నవాళ్ళు దాని పట్ల ఏదన్నా ఒక కార్యం చేయాల్సి వస్తే చేయలేము మనసు ఒప్పుకోదు నేను ఇంత కష్టపడ్డాను ఇంత సంపాదించాను నేను ఎట్లా ఇవ్వాలన్నట్టు ఈ రెండు రూపాయలను ఈ ఐదు రూపాయలను రేపటి దినం నాకు వస్తాయి కదా అన్నట్టు ఆలోచిస్తారు కొంతమంది సోమారులు పని చేసుకోకుండా ఇబ్బందుల పాలు కష్ట కష్టాల పాలు అవుతుంట చూడండి ఎందుకు దేవుడు మాట చెప్తుండంటే నువ్వు గ్రహించుకోవాలా నువ్వు ఆలోచించుకోవాలా ధనం ఈ లోకంలో మనకు అవసరమే ఎట్లా పొందుకోవాలా ధనాపేక్ష లేని కలిగిన వాటితో తృప్తి పొందమన్నాడు దేవుడు ఎందుకు నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వాడి అయితే నీకు కలిగి ఉన్న నీకు మేలుగానే ఉంటది ఎందుకు ఆ కొంచెంలోనే నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటిలో నిన్ను దేవుడు గొప్పగా చేస్తాడు కాబట్టి చూడండి అపోస్తుల కార్యము మీ అందరికీ తెలిసిన వాక్యమే చూడండి ఇసుక్రీయుత యుధ ఎలా అయితే యేసు ప్రభు మంది శిష్యుల్లో ఒకడు కానీ అపోస్తుల యుధానాన్ని పోగొట్టుకున్నాడు దేవుణ్ణి నమ్మించి వెన్నుపోటు చేసి ఒక దొంగలాగా నిలిచిపోయాడు ఎందుకు కేవలం ముప్పది వెండి నాణ్యములకు పోని ఆ ముప్పండి నాణములు సంపాదించి ఏమన్నా లబ్ధి పొందిందంటే అప్పగించిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు ఈ రోజు మన జీవితం అంతా చేజారిపోయినాక పడి ఏడిస్తే ఏం లాభం చాలా మంది చూడండి తన జీవితం తలకిందులై ముండా మునిగిపోయినాక పశ్చాత్తా పడితే ఏం వివేచన కూడా లేదన్నట్టు పేతురు కూడా దేవుని పట్ల సందేహించిండు గాని మునిగిపోయటానికి ప్రభువా నన్ను రక్షించమన్నాడు వెంటనే ప్రభు యొక్క అస్తం ఆయనను రక్షించింది మనం మునిగిపోయేటప్పుడు కూడా గ్రహించలేకపోతుంటే నిండా మునిగిపోయేటప్పుడు ఏం కాబట్టి అలా యుష్క్రయోతి యోధ ఆ ధనం పట్ల ఆపేక్ష కలగడం వల్ల ఎప్పుడైతే ఆ ధనం సంపాదించుకున్నాడు తను అనుకున్న రీతిగా కానీ అది ఆయనకి సంతోషాన్ని ఇవ్వలేదు నెమ్మదినివ్వలేదు ఎందుకు పశ్చాత్తాపాన్ని ఇచ్చింది ఒక నిరపరాధిని నేను అప్పగించినాను ఎంతో పాపం చేసినాను ఆయన ఆ టైంలో ఆ ఊరేసుకునేటప్పుడు ఆయన హృదయం ఎలా ఉంటుందంటే అది ఆయన హృదయాన్ని చూసిన యేసుక్రీస్తు ప్రభుకు తెలుస్తుంది అప్పుడు ఎంత పశ్చాత్తాపడి ఎంత కుమిలిపోతే చూడు నువ్వు మునిగిపోయినావురు కాబట్టి మనం ఎవరుమైనా కానీ ఒక దినం దుఃఖపడాల్సి వస్తుంది ఒక దినము నేను ఇలా లేకుండా చేసి ఎంతో పశ్చాత్తాపడాల్సి వస్తుంది కాబట్టి చూడండి ఆ పస్తుల కార్యము ఐదో అధ్యాయము ఒకటో వచనంలో అననీయాను ఒక మనుష్యుడు కాబట్టి వీళ్ళకి కూడా ధనం పట్ల ఆపేక్ష ఎందుకు వీళ్ళని చూస్తున్నామంటే విసుకృతి యుధ యశుప్రభు శిష్యుల్లో ఒకడు తక్కువ వాడేం కాదన్నట్టు నమ్మకమైన వాడిగా దేవుని ప్రకారం ఉన్నవాడైతే ఇతను కూడా గొప్పవాడిగానే పోయేవాడు కానీ తన విధానాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు కీడు కొన్ని తెచ్చుకున్నాడు ఆ ధనాపేక్ష ఆయన కీడు కొని తెచ్చింది ఆయనకు ఒక శోధనలోకి పోవాల్సి వచ్చింది చూడు ఆ శోధనలో పోయిన ఆయన గురి వేసుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి ఆ సంపాదించుకున్న ధనం ఆయనకి ఏం సంతోషాన్ని ఇవ్వలేదు నెమ్మదినివ్వలేదు ఆ ఆస్తి ఏమి ఆయనకి తృప్తికరాన్ని ఇవ్వలేదు చచ్చిపోయేటప్పుడు విచారణతో వేదనతో దుఃఖంతో బాధతో చనిపోయింది అన్నట్టు తను చేసిన ఆ నీచమైన పనిని బట్టి చూడండి అననియాన్ని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మిను అంటే వీళ్ళిద్దరు ఎవరు ఈ అననియ సఫీరా అని వీళ్ళిద్దరు భార్యభర్తలే ఏకమై అంటే వీళ్ళిద్దరూ ఒకటే ఆలోచన చేసి అంటే భార్యభర్తలు ఇద్దరు ఒకటే అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళేం చేసిండ్రు పొలమమ్మను భార్య ఎరుకనే వాడు దాన్ని అంటే భార్య ఎరుకనే అంటే భార్యకు తెలుసు కాబట్టి ఆమెకు తెలిసిన తర్వాతనే ఈ యొక్క ఏం చేసిండు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టాడు అప్పుడు పేతులు అనన్య మీ భూమి గెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు తాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించింది ఎందుకు మీ ధనం ఎక్కడున్ననో అక్కడ మీ హృదయం ఉంటుందని యేసుప్రభు ఎందుకు చెప్పాడు ఇప్పుడు ఈ ప్రేరేపణ ఎక్కడ కలిగింది హృదయంలో కలిగింది అంటే హృదయం ఎందుకు అంత ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగింది దాన్ని గ్రహించగలవాడు ఎవడని బైబిల్లో ఎందుకు దాని గురించి అంత ప్రాముఖ్యంగా హృదయమే అన్నిటికన్నా ఘోరమైనది అదే బైబుల్లో అదే జీవగ్రంథంలో హృదయము హృదయ శుద్ధి గలవారు ధనిలని వారి దేవుణ్ణి చూచదరని ఎందుకు చెప్పిండు అంటే ఈ సైతాను ఎక్కడ ప్రేరేపించిందంట యాననీ హృదయంలో ప్రేరేపించింది ఎందుకు హృదయంలో ఏముంది ఏదైతే ఆ పొలం ఆస్తిలో దాచుకున్న దాని మీద ఉందో మనసు అన్నట్టు అక్కడ సైతానికి ఏం దొరికింది ఒక అవకాశం దొరికిందన్నట్టు అందుకు ధనాపేక్ష లేని అన్నాడు ధనాపేక్ష ఉంటే నువ్వు ఇవ్వలేవు ధనాపేక్ష అంటే నువ్వు రూపాయి కూడా సహాయపడలేవు ప్రతి దానికి నువ్వు లెక్క చేస్తావన్నట్టు అంతే అంత నీచంగా దిగజారిపోతారు మనుషులు ఉన్నారు అలాంటి మనుషులు మనం ఉన్నామా లేదన్నది మీ జీవితం మీకు తెలుసు కదా దేవుడు చూసేదేముంది మాట్లాడేదేముంది నువ్వు ఎలా ఉన్నావు దాని పట్ల నీకు తెలుసు కదా కాబట్టి చూడండి పేతురు మాట్లాడుతున్నాడు అనయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు అంటే పరిశుద్ధాత్మడు ఎవరు ఏ సుప్రభుయే కదా ఇప్పుడు ఇసుకురేవతి యువత కూడా ధనం పట్ల వ్యామ్మోహంతోనే కదా యసుప్రభుని అప్పగించి వెన్నుపోటు పడిచి ఒక దొంగలాగా మోసగాళ్ళలాగా ఉండిపోయింది వీళ్ళు అంతే అన్నట్టు ఇలా నువ్వు నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదన్నట్టు కాకపోతే ఈ జీవగ్రంథంలో ఈ చదివే బైబుల్ అీ పేరు లేదు తరలోక ఒక గ్రంథంలో రాయబడే నీ పేరు ఉంటుంది అన్నట్టు తేడా అది ఇక్కడ తెరిస్తే వీళ్ళు కనిపిస్తున్నారు అక్కడ తెరిస్తే నీ జీవితం కనిపిస్తుంది ఆ రీతిగా జీవించిన వారి జీవితాలు ఆ ఎప్పుడైతే ఆ జీవగ్రంథము తెరవబడతదో అప్పుడు నీ జీవితం అంతా తెరవబడుతుంది అన్నట్టు కాబట్టి అప్పుడు పేతులు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిరుదయమును ప్రేరేపించును అది నీ యొద్ధనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా అంటే నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదంటే ఆస్తి ఆ భూమి వేళ నీదే నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇవ్వకూడదనుకుంటే ఇవ్వబాకు ఈ మధ్యలో ఒక పాడుబుద్ధి అంటారు మనుషుల్లో కలిగేది ఇదే పాడు బుద్ధి అన్నట్టు చాలా మందిలో ఈ బుద్ధి బాగా వస్తుంది అన్నట్టు పాడు చేస్తుంది వీళ్ళని పాడు చేసింది కదా వీళ్ళ హృదయాన్ని వీళ్ళ ఆలోచనలు పాడు చేసింది ఒక వ్యాధిలాగా చూడండి మనం కూడా అంతే ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలా ఇవ్వకపోతే ఇవ్వకూడదు ఈ మధ్యలో ఈ చెప్పే దొంగ మాటలు సైతానికి ప్రేరేపించే అవకాశాలు అన్నట్టు ఎందుకు యేసుప్రభ నీ మాట కాదంటే కాదని చెప్పింది ఇది కాక ఏదొచ్చినా దుష్టి నుండి వచ్చిందని చెప్పింది ఎందుకంటే ఫస్ట్ చేయాలనే ఆశ ఉంటాయి తర్వాత పాడు చేసే వ్యాధిలాగా ఈ బుద్ధి అప్పుడు మారుతుంది అన్నట్టు కాబట్టి పైతులు అదే అంటుడు నీ వద్ద ఉన్నప్పుడు అది నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు ఎందుకు హృదయం గురించి మనం మాట్లాడుతున్నామంటే యశుప్రభు సర్వయుగాలలో సజీవుడైన కాబట్టి నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఈ రోజు నువ్వు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చాము ఆయన మాత్రము ఇంకా ఎన్ని తరాలున్నా ఇంక ఎందర పుట్టినా పుట్టబోతున్నా ఆయన మాత్రం ఉంటాడన్నట్టు కాబట్టి సమస్తము నిరిగిన దేవుడు ఆయన సర్వాధికారి కాబట్టి ఆయనకి తెలుసు అన్నట్టు ఈ మీ ధనం ఎక్కడ ఉండను అక్కడ మీ హృదయం ఎందుకుంటదంటే ఇప్పుడు వీళ్ళు అవకాశం ఎక్కడిచ్చు హృదయంలోనే కదా ఆ పొలం ఆ ఆస్తి పట్ల వీళ్ళ హృదయం ఉందన్నట్టు అక్కడ సైతాన్ని వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించింది చూడండి ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులలో కాదు నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితువని వానితో చూడండి వీళ్ళు అబద్ధమే ఆడండి ఇస్కర్ యోతి యోధ కూడా అబద్ధమే ఆడు యశుప్రభు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి నీకు శుభమని చెప్పడం ఆ యుష్కర్యోతి యోధాకి బుద్ధి వివేచన జ్ఞానం ఉందో ఈ అననియాకి సఫేరాకి బుద్ధి వివేచన జ్ఞానం ఉందో తర్వాత చూడబోయే గెహాజీకి బుద్ధి జ్ఞానం వివేచన ఉందో లేదో గాని అనంత జ్ఞాని దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చువాడాయనే మనుషులకు వివేచన ఇచ్చువాడాయనే మనుషులకు బుద్ధి తెలివిని అనుగ్రహించువాడు ఆయనే కాబట్టి ఆయనకి తెలుసు అందుకే నన్ను అప్పగించబోవాడు నా సమయం వచ్చింది నన్ను అప్పగించేవాడు వస్తున్నాడని ముందుగానే ఈశ్వరయోతి యోధ ఆయన దగ్గరకు రాక మునిపే ఆయనను ముద్దు పెట్టుకోక మన ప్రభు గ్రహించగలిగేండి చూడు పేతులు కూడా పరిశుద్ధాత్మతో నిండి కొన్నిన వాడు కాబట్టి ఈ అననీయ సఫేరాలను కూడా ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై ఇలా చేసిండ్రు మాట్లాడగలిగండి ఎందుకు పేతులు కూడా పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన గ్రహించిండు కాబట్టి దేవుడు పేతు ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితని వానితో చెప్పాను అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా కాబట్టి ఎందుకు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దాంతో తృప్తి పొందమంటే ఈ ఆస్తి వీళ్ళు ఆ కొంత అపోస్తులు ఎద్ధ ఆ కొంత దాంతో తృప్తి వీళ్ళు బాగానే ఉండేవాళ్ళు వీళ్ళ సాక్ష్యము బాగానే ఉండేది వీళ్ళు దేవునిలో బాగానే ఉండేవాళ్ళు ఎప్పుడు బుద్ధి మారింది పొలం అమ్మినప్పుడు ఆ ధనం పట్ల వ్యామోహము ఆ ధనం పట్ల ఆపేక్ష కలిగినప్పుడు బుద్ధి మారిపోయింది ఈరోజు కూడా మనుషుల బుద్ధి ఇట్లానే మారిపోతుంది ఎందుకంటే మొదట బాగానే ఉంటారు బుద్ధి ఎప్పుడు మారుతుందంటే ధనం వ్యామోహం పెరిగినప్పుడు దాని పట్ల ఆపేక్ష పెరిగినప్పుడు అది వాళ్ళకి తెలియట్లేదు అది నాకు ఒక శోధన అది ఒక ఉరి లాంటిది వీళ్ళకి అదే కదా శోధనే కదా ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి యువద కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది చూడండి అనన్య ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగులా భయము కలిగను కానీ మనకు మాత్రము ఈ లోకంలో ఉన్న వాళ్ళకు మాత్రము ఎందుకంటే ఇదొక కథలు అన్నట్టు బైబుల్ గ్రంథంలో ఉన్నవన్నీ ఒక కథల్లాగా వాళ్ళ గురించి అట్టా పోవాలే తప్ప ఇందులో ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఇందులో ప్రతి మాటలో జీవముంది ప్రతి పదము దేవుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనది అని ఎవరు గ్రహించట్లేదండి అట్లా గ్రహించిన వాళ్ళైతే ఇది చదివినప్పుడు వీళ్ళ జీవితాలకి వీళ్ళకి ఏం కలగాల భయం కలగాల ఈరోజు ఎక్కడ కలుగుతుంది మనుషులకి అలాంటి భయము సేవకులకి యశప్రభుని నమ్మి వెంబడించే వాళ్ళకి ఎట్లా భయం కలుగుతుంది అలా భయం కలిగిన వాళ్ళైతే ఇట్లా దేవుణ్ణి నమ్మి వెన్నుపోటు పరిచే దొంగల్లాగా ఎందుకుంటారు స్వార్థపరుల్లాగా ఎందుకుంటారు ధనాపేక్ష కలిగిన వారి ఎందుకుంటారు డంభముగా అహంకారంగా మాట్లాడే వారిగా ఎక్కడ ఉంటారు భయం లేదు కాబట్టి చూడండి అప్పుడు పడుచు వారు లేచి వాణిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి ఇంచుమించు మూడు గంటల సేపటికి వానే భార్య జరిగినది ఎరుగక అంటే ఎరుగక అంటే తన భర్త ఆ రీతిగా అబద్ధమాడము ఆ రీతిగా అతను తన ప్రాణాన్ని విడవడము ఇవి ఏవి తన భార్యకు తెలియదన్నట్టు కాబట్టి అది తెలియక ఆమె ఎక్కడికి వచ్చింది పేతురు దగ్గరికి లోపలికి వచ్చింది ఆ గదిలోనికి అప్పుడు పేతులు మీరు ఈ భూమిని ఇందుకే అమ్మితిరా అంటే ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి త్రి ఎవరు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు సేవకులందరూ ఆ రోజు ఈ ఇద్దరు ఏకీభవించి పాపం చేస్తున్నారు ఆ ఇష్టరియో తీధా ఏకీభవించి ఆ ప్రధాన యాజకులతో ఏకీభవించి అతను పాపం చేసిండు ఈ రోజు సేవకులందరూ కలిసి ఏకీభవించి పాపం చేస్తున్నారు అన్న కేవలం ధనం పట్ల వ్యామోహము ధనం పట్ల అపేక్ష చూడండి అన్ని జనులు దేవుని నామం ఎరగని వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు ప్రాయసపడతారు చెప్పండి మనం చనిపోతే ఏం తీసుకెళ్తాం నువ్వు కారు బిల్డింగ్ కొన్నా ఈ లోకంలో ఎంత ఉన్నతమైన వాడివైనా ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడివైనా నీ గురించి ఎంతమంది డంభముగా చెప్పేవాడివైనా కానీ అంటే నువ్వు చెప్పినా నీ గురించి ఇతరులు చెప్పినా గాని నువ్వు దేవుని నీతిని ప్రకారంగా లేని వాడివైతే నీ ప్రాణాన్ని పోగొట్టిన తర్వాత నీ నీ యొక్క దేహం అంటే నీ శరీరము నీ లోకమనే మట్టిలో కలిసిపోతుంది అంటే నువ్వేం తీసుకెళ్ళినట్టు అందుకు యసు ప్రభు ఒక మనిషిడు లోకమంతా సంపాదించుకొని తన పానాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అంటే నీకేం ప్రయోజనం ఉంది నువ్వు సంపాదించుకొని ఏబి నువ్వు పాపం చేసిన నిన్ను రక్షించగలుగుతాయా దేవు నీ ఏందా నీతి ఆ శిలువలో నీ పాపములను ఆ మ్రాను మీద యసుక్రీస్తు ప్రభు మోసిన నీతే నిన్ను రక్షిస్తా అదే నీ ఆత్మ నరకానికి పోకుండా అక్కడ ఎందుకు భయంకరమైన శిక్ష అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శిక్ష ఒక గంట ఎండలో ఉంటేనే మన వల్ల కాదు చేత అన్నట్టు ఒక గంట కరెంట్ లేకపోతే పనుకోలేం శాంతంగా ఒక గంట ఫ్యాన్ లేకపోతే వండలేం మనం ఒక గంట రెండు గంటలు అన్నం దొరక్కపోతే వండలేం ఒక గంట రోడ్డు మీదకి ఎండలో పోయిస్తే ఓ కష్టపడిపోతాం ఎందుకు ఒక గంట ఎండలో ఉండడానికి కానీ రాత్రిం యుగం యుగ నీ దేహమంతా ఆ అగ్నిలో కాలబడుతుంటే ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఎందుకంటే అలా ఊహించుకున్నవాడు పాపం చేయడు చేస్తున్నామంటే మనకి భయం లేదన్నట్టు తిరుగుబాటుతాను అన్నట్టు చూడండి మనం రేపటి దినం ఎట్లా ఉండాలనే వాటిలో జాగ్రత్త పడుతున్నాము ఈ లోకంలో అన్నిటిలో ఎక్కడ లేని జ్ఞానం అక్కడే వస్తుంది దేవుని ప్రకారంగా అసలు జ్ఞానమే ఉండదన్నట్టు అన్నిటిలో ఇంత జాగ్రత్త పడేవాడివి నువ్వు దేవుని ప్రకారం ఉండకపోతే నీ ఆత్మ నరకంలో రాత్రిం భాగంలో యుగ యుగములు ఇక్కడన్నా మనం ఉంటే ఒక యాభై ఉంటామో ఒక అరవై ఉంటామో ఇప్పుడున్న స్వార్థ పరుల మధ్య ఇక్కడున్న అక్రమంగా అన్యాయంగా ఉండే మనుషుల మధ్య ఆ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉండడం కష్టం ఎందుకంటే అన్నిటిలో మోసము అన్యాయం కాబట్టి వేటిల్లో నిజాయితీ లేదు వేటిల్లో న్యాయం లేదు వేటిల్లో లేదంతా మోసము స్వార్థము కాబట్టి ఈ అరవై ఏళ్ళకి కష్టపడతాము తింటాము తినమో ఎట్లనే ఉంటాము ఏమవుతుందో కాలం తెలియదు తర్వాత నువ్వు దేవుని నమ్మిన వాడివైతే దేవుని ఎద్దకు చేరితే అక్కడ సేద తీర్చుకుంటావు నీ ప్రాణానికి నెమ్మది ఉంటుంది అక్కడ నీకు సంతోషం ఉంటుంది అక్కడ ఏడుపైనను పండ్లు కోరుకుటైనను ఏది ఉండదు కదా ప్రతి బాష్ప దేవుడు అక్కడ తుడిచివేస్తారు కదా ఆయన వెలుగులో ఆయన మహిమలో ఉంటాం కదా ఈ సూర్యుడు చంద్రుడు ఇవేవి అవసరం లేదు కదా కాబట్టి అక్కడ ఉంటే మేలుంటది కానీ చూడు ఈ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బాగా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాడివైతే తొంభై ఈ ఇక్కడ ఎంత సుఖాన్ని అనుభవించి అక్కడ ఒక ముగింపు అనేది లేదు కదా ఆ ఎండలో ఏడొక గంట ఎండలో ఉన్నా లేదో ఒక సూర్యుడు బాగా ఎక్కువ వస్తే ఒక రోజు కరెంట్ లేకపోతే నైట్ పొనుకోలేకపోతున్నాం ఎందుకు ఇలాంటి మనము దేవుని ప్రకారంగా ఉండకపోతే ఆడబోయి రాత్రి బాగలు చూడు అంత భయంకరమైన మంటలో కాలుతుంటే మన శరీరము మన దేహము ఎట్లా ఉంటది అలా ఉంటది అనే ఆలోచన ఉన్నవాడు ఎవడన్నా పాపం చేస్తాడు ఎవడన్నా దేవుని పట్ల లోపడకుండా భయము భక్తి చూపించకుండా జీవించగలుగుతాడు వాడి ఇష్టానుసారంగా వాడి అలవాట్ల ప్రకారంగా వాడి బుద్ధి వాడి ఆలోచన వాడి విధానం ప్రకారంగా ఎవడైనా ఉండగలుగుతాడు అలాంటి భయం లేదు అలాంటి వివేచన లేదు ఉన్నవాడైతే జాగ్రత్తగా జీవిస్తాడన్నట్టు ఎందుకు మీ సొంత రక్షణను కొనసాగించుకోమన్నాడు అపోస్తుడైన పౌలంటే అది కొనసాగించుకోకపోతే నీకు తప్పదన్నట్టు భారీ మూల్యం మనకి నష్టపోతావన్నట్టు కాబట్టి ఊరి కాబట్టిందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించింది ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పను వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణము విడిచెను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఎవరు మొదట తన భర్తను తీసుకొని పోయిన వాళ్ళన్నట్టు మరలా లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ పాతి సంఘమంతటికి ఈ సంగతలు వినిన వారందరికీ మిగులా భయము కలిగింది చూడండి వాళ్ళకి భయం కలిగింది బాగానే ఉన్నారు ఈ రోజు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకి భయము లేదన్నట్టు కాబట్టి ఎందుకు ఈ వాక్యం ప్రభు మాట్లాడుతుందంటే వీళ్ళకి ధనం పాటల ఆపేక్ష అదేమైంది దేవుని చిత్తాన్ని దేవుని నీతికి లోబడింది అయింది కాబట్టి వీళ్ళు ఏమైపోయినారు చూడండి కాబట్టి ఇక్కడ చూస్తే మనము రెండో రాజుల గ్రంథంలో ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఇరవై ఒకటో ఇరవయో దైవజనుడైన ఎలిషాకు సేవకుడు గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని అంటే ఈ ఎలిషాకు లేదు ఎవరు ఈ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను ఏదైతే తీసుకొచ్చిన వెండి నాణ్యాలు వాటి పట్ల ఆయనకి మక్కువ లేదు చూడు ఆయనకి మక్కువ లేదు దాని మీద మనస్సు లేదు ఎందుకు దాని మీద ఆయన హృదయం లేదు కాబట్టి ఆయన అంగీకరించలేదు తను ఇచ్చిన కానుకలు అర్పిస్తే తీసుకోవడానికి మనసు చూపిలేదు కానీ ఈ గెలి గెహాజీ చూడండి నా యజమానికి మనసు లేకపోయిను కానీ కాబట్టి నువ్వు ఒక శిష్యుడు వై ఉండి నువ్వు ఒకరిని వెంబడించేవాడి వై ఉండి ఏం నేర్చుకున్నట్టు బుద్ధి నేర్చుకోలేకపోయిండు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు శిష్యుడు గురువు అంటే ఎవరు పక్క పక్కనే ఉంటారు కదా అంటే నీ గురువులాగా నువ్వు ఉండలేకపోయినావు అన్నట్టు గురువు కదా శిష్యుడు ఎవరు ఈ యోధ అన్నట్టు ఏం నేర్చుకోలేకపోయాడు యేసుప్రభు దగ్గర ఉన్న నీతి నేర్చుకోలేకపోయింది కానీ వెంబడిస్తుంది ఎవరిని లేచిన కాని నుంచి రాత్రి వరకు ఆయననే ఈ గెహాజీ ఎవరి పక్కన ఉన్నాడు ఎలీషా పక్కన ఉన్నాడు ఏమైంది ఎలీషాకు బుద్ధి గెహాజీకి లేకపోయిందన్నట్టు చూడండి మనము ఎవరిని వెంబడిస్తున్నాము వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం కాబట్టి ఈ గెహాజికి ఏం లేదంటే బుద్ధి లేదు ఇప్పుడు తన యజమానుడు తన గురువైన ఎలీషా ఆ కానుకలు తీసుకోవడానికి ఇష్టం లేనప్పుడు మనసు లేనప్పుడు నీకు ఎట్లా మనసు అంటే నువ్వు ఎట్లా ఉన్నావు అతను ఎట్లా ఉన్నాడు పక్కనే ఉండి ఏం లాభము సాక్ష్యం పోయినప్పుడు చూడండి ఇది చాలా బాధగా ఉంటది అన్నట్టు యేసుప్రభు పక్కనే ఉండి ఏం లాభం ఈశ్వర్యోతి యోధకి పేతులతో సేవ చేసిన అననీయ సపేరాలకి ఏం లాభం పేతులాగా వీళ్ళు ఉండలేకపోయినారు యేసుప్రభులాగా యోధా ఉండలేకపోయిండు ఎలిసి లాగా గేహాజీ లాగా ఉండలేకపోయి కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ శిష్యుల లాగానే ఉండిపోయినారు కానీ ఏం సుఖం చూడండి నా యజమానునికి మనస్సు లేకపోయిను గాని జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి ఎందుకు ఈయన హృదయం ఎక్కడుంది ఆయన పట్టుకొచ్చిన వాటి పట్ల ఉంది ఈయన పట్ల లేదు ఎవరు తన గురువైన ఎలీషా పట్ల లేదు అది దేవుని మూలంగా కలిగేదైతే ఎలీషానే తీసుకుంటాడు కదా ఎలీషా ఎందుకు వద్దన్నాడు ఎలీషా తను అగ్ని రథాలతో అంతా వచ్చినప్పుడు రథాలు వేసుకొని ఆర్భాటంగా వచ్చినప్పుడు ఆయన అట్లీస్ట్ బయటకు కూడా ఆయనతో మాట్లాడలేదు తన దాసుని పంపించింది వెళ్ళి యువద్ధాన్ నదిలో ఏడు సార్లు మునగమని చెప్పాడు తర్వాత ఆయన వచ్చి ఇస్రా ఎలుల దేవుడే జీవం కలిగిన దేవుడు అని ఒక సాక్ష్యం ఇచ్చిపోయాడు అది చాలు అది సంపాదించుకున్నాడు ఎలీషా ఆ పట్టుకొచ్చిన వాటిలో ఏముంది వెండి సంపాదించుట కంటే అపరాంది సంపాదించుట కంటే జ్ఞానము చెప్పిండు ఆ జ్ఞానం ఎవరికి ఉంది ఎలీషాకు ఉంది కానీ గెహాజీకి లేదన్నట్టు కాబట్టి ఎప్పుడైతే ఆయన మనసు కలగలేదో ఈయన ఏం చేస్తాడు అతన్ని కలుసుకొని అతని యొద్ ఏదైనాను తీసుకుందని అనుకొని అంటే ఏం కలిగింది హృదయం ఎక్కడ కలిగింది ఈయన ఏదైతే తీసుకోవడానికి ఇష్టపడలేదో దాన్ని తీసుకోవడానికి ఎవరికి ఇష్టం కలిగింది గహజకెందుకు మీ ధనం ఎక్కడుండనో అక్కడే నేను హృదయం ఉండట్టు ఈయన ధన వ్యామోహం ఎక్కడుంది ధనాపేక్ష ఎక్కడుంది నయమాన్ తెచ్చిన వాటి కానుకల కాడ ఉందన్నట్టు కాబట్టి అక్కడే పరిగెత్తుకొని పోయింది చూడు నయమాను కలుసుకొని పోవుటకై చండగా నయమాను తన వెనుక నుండి పరుగునా వచ్చుతున్న వాని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు చూడు ఇతడు దొంగ వేషధారకుడు ధనాపేక్ష కలిగిన వాడు ఒక మోసగాడు తను చేసే పాపం కాకుండా నా యజమానుడు అంటే ఎవరు ఎలీషా గురించి చెబుతున్నారు ఎలీషా ఎలా ఉన్నాడు తను వచ్చినప్పుడు ఎలా నడుచుకున్నాడు అంటే ఎందుకు ఇతను శిక్ష పాలయ్యిండు పోయిండు అంటే ఇతను పాపము చేయడమే కాకుండా ఎలీషా సాక్ష్యాన్ని కూడా ఇక్కడ దెబ్బతీసేండు అన్నట్టు అంటే నువ్వు కాకుండా ఇంకొకరిని కూడా చెరిపేస్తున్నావు అన్నట్టు ఇది బహుభయంకరమైన శిక్ష కదా అందుకే తిమోతి పత్రికలో వాళ్ళు ఎన్నే ఎంబ్రి అనేవారిని దోచుకున్నట్లు అనేకులను చెడిపేవారు అన్నట్టు వీళ్ళు చెడిపోవడం కాదు అనేకులను చెడుపుతున్నారు అన్నట్టు ఇతను ఇష్టపడ్డాడు ధనం పట్ల వ్యామోహం కలిగిండు ఆపేక్ష కలిగిన వాడు పోయి ఇతను ఇతను తీసుకోకుండా మళ్ళీ ఎలిష గురించి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ఇదేంటిది అబద్ధం అంటే ఎలిష ఎలా నడుచుకున్నాడు ఆ నడుచుకున్న విధానాన్ని బట్టి ఎవరొచ్చి సాగిల పడి నూ నమ్మిన దేవుడు సేవించే దేవుడు ఈ ఇస్రాయేలుల దేవుడే జీవం కలిగి దేవుడు అని చెప్పిన సాక్ష్యాన్ని ఈ గ్రహేజ పనికి మాలిన తరాగా నడుచుకొని దేవుని నామాన్ని దూషణ పాలు అవమానాల పాలు అంటే మనం నడుచుకునే పనికిమాలిన తనం వల్ల దేవుని నామము దేవుని విధానం ఏమైపోతుందంటే అవుతుందన్నట్టు చూడు నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవర్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎప్రాహిము మాన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నువ్వు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడ నిన్ను కాబట్టి ఇది ఎవరికి ఆశ కలిగినట్టు ఇతను చెప్తున్నాడు ఆ ఎలీషా కలిగినట్టు చెప్తున్నాడు చూడు ఎంత పాపం కదా నువ్వు పాపివి పాపం చేయాలా నువ్వు బుద్ధిహీనుడివి బుద్ధిహీనంగా నడుచుకోవాలా నువ్వు పనికి మాలిన తరాగా ఉండాలి గాని ఆయన నమ్మిన చూడండి సాక్ష్యాన్ని ఇతను ఎవరు దెబ్బతీస్తున్నాడు గెహైజ్ చూడు అందుకు నయమాను నీకు అనుకూలమైతే రిట్టింపు వెండి తీసుకునమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తులు బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి మెట్ల దగ్గరకు రాగానే వారు రాగానే వారి యుద్దరుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వాని చూచి గెహాజీ నువ్వు వెచ్చట నుండి వచ్చితమని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనను అంటే ఏం నేర్చుకున్నాడు అంటే గురువుగా దగ్గర ఉండి ఏం నేర్చుకున్నాడు ఏమీ నేర్చుకోలేదు అన్నట్టు కానీ ఉండడానికి ఎప్పుడు అంటుకోలే ఉన్నాడు కానీ ఆ గురువులో ఉన్న కొంత జ్ఞానం కూడా సంపాదించుకోలేకపోయింది ఎందుకు ఇలాంటి వాక్యాలు చదువుతున్నామంటే దేవుడు ఎందుకు ఇంత కఠినంగా మనతో మాట్లాడుతుందంటే ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఎలా ఉన్నాం వెంబడిస్తున్నాం మంచిదే పాల నువ్వు ఉన్నవా ఏ విషయంలో నువ్వు ఏ విషయంలో నీ సాక్ష్యం బాగుంది ఆర్భాటంగా బాహాటంగా ఉంటే కాదు కదా నీ క్రియలు కనిపించాలి కదా నీ నడవడిక కనిపించాలి కదా నీ ప్రవర్తన కనిపించాలి కదా కాబట్టి అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ఎందుకు ఈ మాట చెప్పిండు నా మనసు కలిసి నా మనస్సు ఏందో తెలిసిన వాడివైతే నువ్వు ఇలా చెయ్యవు కదా బోనిచ్చి నువ్వు చూడండి యహాజీ ఏం చేసిండు ఇలా యజమాని పంపిణం తీసుకురామన్నాడు అని చెప్పి ఎలీషా యొక్క సాక్ష్యాన్ని చూడండి ఒక అన్యజనుడు ఆయన అతని ఎదుట ఏం చేస్తాడు ఏమనుకోవాలా ఇలా దేవుడు జీవం కలిగిన దేవుడు చూడండి అంత ఇదిగా ఏం మొట్టని ఆయన చూసి వ్యాపారం చేస్తున్నట్టు అన్నట్టు చూడండి కాబట్టి ఈరోజు మనం ఎలా వెంబడిస్తున్నావు మంచిదే నడుచుకుంటున్నావు మంచిదే వాళ్ళలాగా నువ్వు ఉన్నవా ఈరోజు యశసుప్రభు నమ్మినవు వెంబడిస్తున్నావు యేసుప్రభులాగా ఎక్కడ ఎటు చూసినా ఏముంది ఎంతకాడికి మనం మనలాగానే ఉన్నాం కాని దేవుని వారి లాగా ఎక్కడున్నాం కాబట్టి ఈయన మాట్లాడుతున్నాడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి ఏం తెచ్చుకున్నాడు శాపం అన్నట్టు అంటే ఇతను ఒక దొంగలాగా లేడు ఎలీషాని కూడా దొంగలాగా చేసిండ కాబట్టి నా యజమానుడు పంపించిండంటే వాళ్ళను నమ్మింది ఎలీష పంపించిన్నానే కదా అంటే నువ్వు ఎవరిని సాక్ష్యాన్ని తప్పదీసినవు నువ్వు చెడిపోయిన వాడి కాకుండా ఎవరిని చెడిపోయిన రీతిగా నువ్వు తయారు చేసినావు కాబట్టి ఈయన ఏం తెచ్చిండో చూడండి కాబట్టి నయమానుకును కలిగిన పుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటూ అంటే ఎంత ఆ శాపం ఎందుకు వచ్చింది యహాజికి సర్వకాలం అంట అంటే తరతరాల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు అంత కఠినంగా దేవుడు కనికి యశు ప్రభు ప్రేమ చూపించే దేవుడే కదా కానీ ఎందుకు నయమన పట్ల ఆయన సంతతి పట్ల ఎందుకు చూపించలేదు చేసిన పని పనికి పని సిగ్గుతో తలతో అవమానంతో దించుకునే పని చేసిండు కాబట్టి కాబట్టి మనం ఎవరుమైనా కానీ సర్వకాలము అంటియుండను అని చెప్పగా వాడు మంచు తెల్లనైన కుష్టము కలిగి ఎలిషా ఎదుటి నుండి బయటికి వెళ్ళను కాబట్టి ఎందుకు ప్రభు ఈ రోజు రాత్రికాల సమయంలో మాట్లాడిందంటే జూతాల ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తుందంటే మనం ఎలా ఉన్నాం కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటే ఆ ధనాపేక్షే తనకు తన సంతతికి తన సర్వకాలము సంతతి అంతటికీ శాపాన్ని పొందేచ్చుకున్నాడు గేహాజీ ఆ ధనాపేక్ష అననియా సఫేరా అనే భార్య వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టినారు ఆ ధనాపేక్ష ఈశ్వర యువతి యోధాకి చూడండి పెన్నుపోటు ఒక మోసగాళ్ళలాగా ఉన్నాడు ఈ రోజు మనం ఎవరుమైనా కానీ మనం ఎవరుమైనా కానీ మనం ఎలా ఉన్నామన్నది మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించుకున్నా దేవుని నీతి ప్రకారంగా లేనివాడివైతే లోకంలో గొప్పవాడివే కానీ ఆయన దృష్టిలో నువ్వు అల్పుడు అన్నట్టు కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలంటే కన్క్లూజన్ గా నేను చెప్పు క్లోజ్ చేస్తున్నాను తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో అధ్యాయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండో వచనంలో దైవజనుడ అంటే ఎవరు నేను సేవకుణ్ణి నేను అపోస్తులని నేను ప్రవక్తని నేను స్వస్థత వరాలు కలిగిన వాడిని నేను భాషల వరం కలిగిన వాడిని నేను ప్రవచన వరం కలిగిన వాడిని నేను కాపరిని చూడండి నానా విధాలుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దైవజనులు అన్నట్టు వాళ్ళతో ప్రభు మాట్లాడుతుండూ నీవైతే వీటిని విసర్జించి నీతిని అంటే ఏ నీతి దేవుని నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము కాబట్టి దేవుని నీతి ప్రకారంగా నువ్వు ప్రయాసపడాల ఆయన ఎందు భయము భక్తి కలిగే ఉండే విషయంలో నువ్వు ప్రయాసపడాలి ఆయన పట్ల విశ్వాసంలో ఆయన పట్ల ఆయన కలిగిన ప్రేమలో ఓర్పులో సాత్వికంలో వీటిలో మనం ప్రయాసపడాలి కదా మనం ఎవరిని వెంబడించి ఎవరు మన శిష్యులని చెప్పుకున్నా వాళ్ళలాగా నువ్వు లేకపోతే వేస్తా అన్నట్టు నేను చెప్పుకోవచ్చు నేను గొప్పవాడిని ఉన్నతమైన వాడిని ఈ లోకంలో నన్నుమించిన వాడు లేడని కానీ తీర్పు తీర్చే దేవుడు నీ గురించి చెప్పాలి కదా నీ విధానం ఏంది నీ సాక్ష్యం ఏందని లేదా ఇతరులు నేను గురించి చెప్పాలన్నట్టు మనకు మనం డమ్మముగా గొప్పగా ఆర్భాటంగా మనం మాట్లాడుకుంటే అది మనకు మేలు కాదు ఎందుకు తను తాను హెచ్చించుకున్న వాడు ఖచ్చితంగా తగ్గించబడతాడు కాబట్టి నువ్వు తగ్గించబడతావే తప్ప దేవుడిలో నువ్వు హెచ్చింపబడలేవు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నీతిని సంపాదించుకోవాల ఎట్లా దొరుకుతుంది నీతి ఎవరిని వెంబడిస్తే దొరుకుతుంది ఎలీషాని వెంబడిస్తే దొరుకుతుందా పేతుని వెంబడిస్తే దొరుకుతుందా బైబుల్లో ఉన్న వాక్యాలను వెంబడిస్తే ఈ నీతి దొరుకుతుంది అన్నట్టు నువ్వు ఎట్లా ఈ లోకంలో నీతిగా నడుచుకోవాలా న్యాయంగా నడుచుకోవాలా ధర్మంగా నడుచుకోవాలా దేవునికి తగినట్టుగా ఆయనకి ఇష్టంగా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని నేర్పేదే ఈ జీవగ్రంథం ఈ బైబిల్ అన్నట్టు ఈ నీతి ఇక్కడ దొరుకుతుంది మనుషుల్లో ఎక్కితే దొరకదు వాళ్ళ స్వనీతి దొరుకుతుంది కాబట్టి నీతిని భక్తి ఎక్కడ దొరుకుతుంది ఈ బైబుల్ ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా దేవుని పట్ల జీవించిన వాళ్ళు వాళ్ళని చదివితే వాళ్ళని చూస్తే నీకు కూడా భక్తి వాళ్ళు అలా జీవించినారు వాళ్ళు ఉన్న శ్రమంలో దేవుడు ఇలా తప్పించాడు కాబట్టి ఇప్పుడు నేనున్న శ్రమంలో నన్ను కూడా దేవుడు దప్పిస్తాడు ధాన్యాలు వలె ఉంటే నన్ను కాపాడతాడు క్షద్రకు మేసకు అభేద్మ వలె వంటే నన్ను కాపాడుతాడు కదా ఎంతో మంది భక్తులు దేవుని పట్ల ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా భక్తిగా జీవించినారు ఎట్లా దేవుని పట్ల ఆధారపడ్డరు ఎట్లా దేవుణ్ణి నమ్మినారు దేవుణ్ణి ఎట్లా ఆశ్రయం చేసుకున్నారు అని తెలుసుకుంటే ఇక మీదట వాళ్ళు గణపరిచిన భక్తి నువ్వు గనపరుస్తావన్నట్టు మనుషుల ఎక్కడ దొరుకుతుంది భక్తి దేశదారుల్లాగా ఉంటే స్వార్థపరుల్లాగా ఉంటే పైకి ముసుగు లోపలంతా హృదయాలు దొంగతనము చెడుతనమే కదా కాబట్టి ఈ భక్తి మనుషుల్లో దొరకదు బైబుల్లోనే జీవగ్రంథంలోనే దొరుకుతుంది విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది బైబిల్లోనే దేవుడు ఎన్నో కార్యాలు చేసిండు ఎందరో పట్ల అలాంటి విశ్వాసం వాళ్ళ చేసిన దేవుడు ఆయనలో భేదం లేదు ఆయన అందరికీ ప్రభు అయినప్పుడు ఈరోజు నా పట్ల ఎందుకు చేయడు అని నువ్వు అనుకుంటే దేవునితో వేద్యమాడతావు దేవుని దగ్గర ప్రాధేయపడతావు బతిమలాడతావు ఆయన ఎవరు యాకోబి ఎట్లయితే పెనుగులాడి పెనుగులాడి సంపాదించుకుంటావు చూడండి ఓర్పు ఎక్కడ కనపడతుంది యేసు ప్రభులోని ఇంకెవరిలో కనపడదు యేసు ప్రభుని గురించి చదివితే అయన అంత దేవుడై ఉండి అంత సాత్వికుడు దేన మనసు కలిగిన వాడై ఉండి అంత ఆర్భాటంగా పోకుండా ఎంత సాధువులాగా జీవించిండో అది తెలిస్తే నువ్వు కూడా అట్లనే ఓర్పుగా ఉంటావు కాబట్టి సాత్వికం ఎవరిలో కనపడుతుంది ఏసు ప్రభులోనే కనపడుతుంది ప్రేమ ఎవరిలో కనపడుతుంది ఏసు ప్రభులోనే కనపడుతుంది ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి పలానా ప్రదేశానికి వెళ్తే దొరుకుతుందా మీ దగ్గరికి వచ్చే పలానా మనుషులు చెప్తే దొరుకుతుందా నీ చేతిలో ఉన్న జీవగ్రంథంలో దొరుకుతుంది అంటే నీ చేతిలో పెట్టుకుని నువ్వేమో ఊరంతా వెతుకుతున్నావు ఎవరో రావాలా ఏదో చేయాలా ఏదో జరుగుతుంది అది నువ్వు ఎప్పుడైతే విడిచి పెడతావో అప్పుడే నీ జీవితంలో కార్యం చూస్తావన్నట్టు అప్పటి వరకు నీ జీవితం మీకు ఒక పదేళ్ళైనా యాభై ఏళ్ళైనా నేనేం శాపం పెడతా అది జరగదు అది దేవునికి అనుకూలంగా అనేది ఏది నెరవేర్చబడదు ఎందుకంటే సమస్తము సమకూర్చి నీ పట్ల నా పట్ల ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా తక్కువ ఎంత తోడికైనా దేవుడే సమకూర్చి నీకు జరిగించాల అలాంటి నమ్మకం ఆయన పట్ల నీకు కలిగినప్పుడే నీ జీవితంలో కార్యం చూస్తావన్నట్టు ఎందుకు ను ఎప్పుడైతే దేవుని నమ్మినావో ఆదారం చేసుకున్నావో ఆశ్రయం చేసుకున్నావో ఆయన పట్ల నిరీక్షణతో కనిపెట్టుకుంటావు కాబట్టి కాబట్టి మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు ప్రభుయే నమ్మదగిన దేవుడు పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు కృపా కనిక్రం గల నీకు స్తోత్రం అవును ప్రభ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ప్రభ ఎంతోమంది అందులో నేనుంటే నన్ను కూడా క్షమించు ప్రభ ఎంతో మంది దాన్ని ఆశించి విశ్వాసంలో నుంచి తొలగిపోయి ప్రభ నీకు విరుద్ధమైన ప్రతి నీచమైన అసహ్యమైన హేయమైన కార్యాలు కనబరుస్తున్నారు ని చిత్తానికి లో లోబడనివి ప్రభా పరిశుద్ధాత్మ దుఃఖపడేవి చేస్తున్నారు ప్రభా ఒకవేళ నా జీవితం నేనేమైనా ఆ రీతిగా ఉంటే నన్ను క్షమించు ఈ లోకంలో మాకు ధనం అవసరమే బ్రతకడానికి కానీ ధనమే మాకు జీవనాధారం కాదు ప్రభా నీ నీతి వీరు మాకిచ్చిన రక్షణ వీరు మాకిచ్చిన ఆజ్ఞలు మాకు ప్రాణాధారం ప్రభానైనా వాటి ప్రకారంగా మేము నడుచుకోవాలా మనుషుల ఎదుట మేము తండ్రి వేషధారుల వల్లే ఉండద్దు మనుషులను మేము వెంబడించద్దు మనుషుల ఎదుట మేము గొప్పగా చూపించుకోవద్దు ప్రభా హృదయాలు ఎరిగిన దేవుడు మా తలంపులు ఎరిగిన దేవుడు నీ ఉదయంలో తలంపు పుట్టక మునిపై నేను ఇరిగినానని చెప్పిన దేవుడో ప్రభ సమస్తమును పరిశీలించి పరీక్షించే దేవుడు సమస్తమును చూచే దేవుడో ప్రభ నీ నేత్రాలు ఈ లోకమంతా సంచరిస్తున్నాయి కాబట్టి నువ్వు మమ్మల్ని చూస్తున్నావు ప్రభ నీ ఎదుట మేము ఎలా ఉన్నాం అన్నది మేము పరిశీలించుకోవాలా నీ ఎదుట మేము ఎలా జీవిస్తున్నాం అన్నది మేము పరిశీలించుకోవాలా ఆ రీతిగానే మా జీవితాలు ప్రభ నీకు మేము మార్చుకోవాలా నీ మాటకులు లోబడాలా విధేయత చూపించాలా నీ ఎందు భయము భక్తి కలిగి మేము జీవించాలా తండ్రి నాలో ఎలాంటి వేషధారణ ఎలాంటి పాపమున్నా నాలో ఎలాంటిది నీకు ఆయస్కరమైన ఈ ధనాపేక్ష నాలో ఏమైనా ఉంటే ప్రభా అది నా నుంచి తీసివేయండి ప్రభా ఆయన కాబట్టి నీకు అనుగుణంగా నీకు మాదిరిగా నిన్ను పోలి నీకు తగినట్టుగా నడుచుకునే జీవితం నాకు దయచేమ యేసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనకి ఎవరికైతే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నామో వాళ్ళకి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల హింసలు దాడులు జరుగుతున్నాయో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమ కృప ఆదరణ సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలం తోడీ నడిపించింది కదా ఆమె ప్రైజ్ లాడక్కారు అందరికి ప్రెసిడెంట్ బ్రదర్స్ అందరి ప్రెసిడెంట్